కళాప్రపూర్ణ వింజమూరి అనసూయాదేవి గారి నేను నా రచనలు పుస్తకంలో పదమూడవ చాప్టర్ మా మామయ్య మాట నా నోట పాట కళాకారుల జీవితాలు ఏదో ఒక ధ్యేయం అల్లుకొని ఉంటాయి కొందరు సాంప్రదాయాలకు బద్దులై వాటిని పదిలంగా భద్రపరిచి తమ కళా ప్రదర్శనల్లో తూచా తప్పకుండా వ్యక్తం చేస్తారు మరికొందరు ఉన్నదానితో తృప్తిపడక ప్పటికప్పుడు ఏవో కొత్త సృష్టిలు చేయాలన్న తృష్ణతో సాంప్రదాయపు పునాదిని వదలక తమ కళను కాలానుగుణ్యంగా సంస్కరిస్తూ పునరుజ్జీవింపచేయాలని కృషి చేస్తారు నేను ఈ రెండవ తెగకు చెందిన కళాకారిణి సాహితీపరులు కానీ కళాకారులు కానీ వాళ్లు అనుకున్న గమ్యస్థానం చేరాలంటే వాళ్లని ఉద్రిక్తపరిచి ప్రభావితుల్ని చేసే ప్రబల శక్తులు మహావ్యక్తులు ప్రచండ ఉద్యమాలో వెనక ఉండాలి ఆంధ్ర సాహిత్యంలో క్రొత్త పోకడలు ప్రవేశపెట్టిన నవ్య సాహిత్యోద్యమం ఆ ఉద్యమ సారథుల్లో ఒకరైన నా మేనమామ దేవుల్పల్లి కృష్ణశాస్త్రి ఆ శక్తులు రెండూ నన్ను ఎలాగ నవ్య కవిత్యోద్యమంలో పైనరుగా పేరెన్నిక గన్న ఒక కళాకారిణిగా రూపొందించాయో చెప్పాలంటే ఉపోద్ఘాతంగా మా కుటుంబాన్ని గురించి నేను పెరిగిన వాతావరణం గురించి కాస్త వివరించడం అవసరం మా అమ్మ వెంకటరత్నమ్మ మన దేశంలోని ప్రప్రథమ వైజ్ఞానిక మాసపత్రిక అనసూయ సంపాదకురాలు పయనీర్ జర్నలిస్టు నామేనమామ కృష్ణశాస్త్రి సనాతన అధునాతన కవితారీతుల్ని సమన్వయించిన సాహితీసేతువు గొప్ప కవి అద్వితీయ గేయ రచయిత నా తండ్రి గారు పద్మశ్రీ వింజమూరి నరసింహారావు గారు కవి పండితుడు నాటకర్త సంగీత ప్రియులు నన్నొక ప్రముఖ గాయనిగా తీర్చిదిద్దాలన్న ఆశయంతో నా ఐదవ ఏట నుంచి శాస్త్రీయ సంగీతం వీణా కూడా నేర్పించారు డాక్టర్ పినాకపాణి ఈమని శంకర శాస్త్రి ఓలేటి వెంకటేశ్వర్లు వంటి ప్రముఖులకు గురువైన సంగీత సామ్రాట్ మునుగంటి వెంకట్రావు గారు నాకూ గురుదేవులు నేను ఒక పైనర్గా రూపొందించిన రాగావోరియెంటెడ్ లలిత సంగీత సాధన సౌధానికి నా శాస్త్రీయ సంగీతం దృఢమైన పునాది అయ్యింది మాది మా మేనమామది అరమరికలు లేని ఒక కళాకుటుంబం కావడం వల్ల మామయ్య కూడా చిన్నప్పటినుంచి నన్ను తీర్చిదిద్దడంలో ముఖ్య పాత్ర వహించాడు నవ్య సాహిత్య ప్రభావం ముఖ్యంగా మావయ్య అద్వితీయ గేయాల ప్రభావం నా సంగీతం సంగీతంపైకి గాఢంగా ప్రసరించి కర్ణాటక సంగీత కచేరీలు చేయడానికి సంసిద్ధురాలినైన నన్ను కొత్త పంధాలు పట్టించింది అదే భావగీతాల పుట్టుక సాహిత్యపు గేయ రచనలతో పాటు నా భావగీతాలు కూడా సమకాలికం అయ్యాయి పాటలకి సంగీతం కూర్చడం నా ఎనిమిదో ఏట నుంచి ఆరంభించాను పిఠాపురం గారి పెళ్లికి మామయ్య వ్రాసిన పాటల్ని నా ఇష్టం వచ్చినట్లు ట్యూన్స్ పెట్టి పాడాను అందరూ బాగుందన్నారు నలుగురు పొగుడుతుంటే కృష్ణపక్షం మహతి కార్తికీ మొదలైన పుస్తకాల్లో పాటలకి వరుసలు పెట్టి పాడాను అప్పటినుంచి మామయ్య ఏ పాట వ్రాసినా ముందుగా నాకిచ్చి చిన్న తల్లి ఏది ఈ పాటకు ట్యూన్ పెట్టు చూస్తాను అనేవాడు ఆ పాట భావాన్ని వ్యక్తం చేయగలన రాగం ఊహించి ఏరి ఆ పాటకు తొడిగి నా అభిమానవాద్యమైన హార్మోనియం వాయించుకుంటూ పాడేసేదాన్ని ఆ విధంగా నేను సంగీతం కూర్చిన మామయ్య పాటలు మొదటిలో బ్రహ్మ సమాజోద్యమం రోజుల్లోని భక్తిరసం ఉట్టిపడే ప్రార్థనా గీతాలు జాతీయోద్యమం రోజుల్లో వ్రాసిన ఉద్రేక పూరితమైన జాతీయ గీతాలు తరువాత సాహితీపరుల్ని యువతరాన్ని కూడా ఉర్రుతలుగుంచిన భావగీతాలు ఎన్నో రేడియో నాటికలు అలా కొన్ని వందలుగా తయారైనాయి ఆ పాటలన్నింటినీ నేను ముందు నవ్య సాహిత్య సమావేశాల్లోనూ నా సంగీత కచేరీలలోనూ తర్వాత రేడియోలోనూ పాడి ప్రచారం చేశాను కృష్ణశాస్త్రి పాటలు సినిమాల్లోకి రాకపూర్వమే మామయ్య పాటలు రాసిన మొదటి సినిమా మల్లీశ్వరిలో కూడా మనసున మల్లెల మాలలుగెనే పోయి రావే తల్లి మొదలగు కొన్ని పాటలకి నేనే ట్యూన్ పెట్టాను ఆ రోజుల్లో నా పేరు వేయలేదని బాధపడలేదు మామయ్య పాటలంటే నేనే నా ట్యూన్సే అనుకునేదాన్ని మామయ్య పాటలు పాడడం వల్ల నేను నా సంగీతం వల్ల మావయ్య పాటలు ప్రజలకి మరింత సన్నిహితం కావడం జరిగిందని ప్రిలు సాహితీ ప్రిలు అయిన తెలుగు వారందరికీ తెలుసు పంతొమ్మిది ప్రాంతానికి నా లలిత సంగీతం మరింత విశాలమైంది దానికి కూడా కారణం మా మావయ్య కృష్ణశాస్త్రి ఆ రోజుల్లో మావయ్య ఆంధ్రదేశం నలుమూలలా ఊరూరా తిరిగి నవ్య సాహిత్యాన్ని ప్రచారం చేసేవాడు నన్ను కూడా అన్ని చోట్లకి తనతో కూడా తీసుకెళ్లేవాడు జనాన్ని ఉర్రు తలుపి ఉద్రిక్తుల్ని చేసి ఆకర్షించిన అయస్కాంతం లాంటి తన ఉపన్యాసం కాగానే నేను ట్యూన్ చేసిన తన పాటల్ని పాడిస్తుండేవాడు దానితో నా లలిత సంగీతం కూడా చాలా పాపులర్ అయింది అంతవరకు శాస్త్రీయ సంగీతమే ఎక్కువగా పాడుతూ వచ్చిన నేను పూర్తి లలిత సంగీతపు కచేరీలకు దిగవలసి వచ్చింది నాకు ఇరవై మూడు ఏళ్ల వయసు వరకు నేనొక్కదాన్నే కచేరీలు పాడేదాన్ని తర్వాత ఈ పాటలన్ని నా చెల్లెలు సీతకు నేర్పి నాతో కూడా తనను పాడించాను మేమిద్దరం కలిసి పాడిన కచేరీల్లో పాటలన్నీ నాట్యూన్సే సీత ఏ ఒక్క పాటకి సంగీతం కూర్చలేదు సీత ఎవరో అనసూయ ఎవరో తెలియని ప్రజలు పంతొమ్మిది కాకినాడ పిఆర్ కాలేజీ ఆధ్వర్యంలో మామయ్య కృష్ణశాస్త్రి ఏటేటా ఆంధ్రవారోత్సవాలు పెద్ద ఎత్తున చేయడం మొదలుపెట్టాడు దానిలో పేరెన్నికగన్న పూర్వకవులు నవకవులు గాయకులు నటులు ఇతర కళాకారులు పాల్గొనేవారు అలనాటి ప్రసిద్ధ కవులు తమ పాటలను పద్యాల్లాగా చదివేవారు తప్ప ఏ ఒక్కరూ పాటగా పాడలేదు ఒక్క నండూరి సుబ్బారావు గారు తప్ప సాహిత్యపు విలువలున్న ఆ పాటలకు నా చేత ట్యూన్స్ పెట్టించి ఆ సభల్లో రోజూ పాడించేవారు అలా పాడిన గురజాడవారి పుత్తడి బొమ్మ పూర్ణమ్మ రాయప్రూలు వారి శ్రీలు పొంగిన జీవగడ్డై శ్రీశ్రీ గారి మహాప్రస్థానంలోని విప్లవ గీతం అడవి బాపురాజు గారి ఉప్పొంగిపోయింది గోదావరి ఇలా ఎన్నో పాటలు చాలా మెప్పుపొందాయి ఆ సభల కోసం ప్రార్థనా గీతంగా వ్రాసిన జయ జయ ప్రియభారత జనయిత్రి అనేది తెలుగు తల్లికి మంగళం ఆ సభల్లోనే కాక దేశమంతటా ప్రసిద్ధికెక్కాయి జయ జయ ప్రియభారత జనయిత్రి దివ్యదాత్రి పాట ట్యూన్ ప్రసిద్ధ సంగీత దర్శకుడు ఇళయరాజాకి నచ్చి రాక్షసుడు అనే పిక్చర్ అదే ట్యూన్ పాడించారు పంతొమ్మిది జయ జయ ప్రియ భారత జనయిత్రి మరో అనేవి హెచ్ఎంవిలో రికార్డు ఇచ్చాను అనగా యాభై ఏడేళ్ల క్రిందట పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మద్రాసు రేడియోలో రేడియో ప్రారంభోత్సవానికి పాటలు రాసిన మొదటి కవి కృష్ణశాస్త్రి మొదటి మ్యూజిక్ కంపోజర్ని నేను ఆ పాటలు రారమ్మా రారమ్మా మందారమా పోయినది దానిమ్మ పువ్వు అది మొదలు ఆ కేంద్రం నుంచి ప్రసారమైన సుప్రసిద్ధమైన గేయ నాటికలు ఊర్వశి వసంతోత్సవం విద్యావతి శ్రీకృష్ణుడు గుహుడు గోదావరి నవరసాలు మొదలైన వాటికి నేను సంగీత దర్శకత్వం వహించాను పాడాను కూడా గోదావరి నవరసాలు వాటి ట్యూన్సు ఆనాడు ఈనాడు కూడా మెప్పు పొందుతూనే ఉన్నాయి పంతొమ్మిది వందల నలభై రేడియో మ్యూజిక్ కంపోజర్ ఉద్యోగాన్ని రప్పించాయి పాటలు మా మావయ్య కృష్ణశాస్త్రి దృష్టిలో సాహిత్యం అంతా ఒకటే కవిత్వం అంతా ఒకటే ఇది పూర్వకవిత్వం ఇది భావకవిత్వం ఇది వాస్తవిక కవిత్వం ఇది విప్లవ సాహిత్యం ఇది సినిమా సాహిత్యం ఇలాంటి విభజింపులు మావయ్య దృష్టిలో లేవు అలాగే కృష్ణశాస్త్రి మేనకోడలనైనా నా దృష్టిలో సంగీతం అంతా ఒకటే అంతా నాదస్వరూపమే సప్తస్వర సమ్మేళనమే పూర్తి లలిత సంగీత ప్రోగ్రాములు పూర్తి జానపద సంగీతం ప్రోగ్రాములు లెక్కలేనన్నీ మన దేశమంతటా కొన్ని విదేశాల్లోనూ కూడా ఇచ్చిన నాకు సంగీతం అంతా అన్న భావం అభిమానం వల్ల కలిగింది పాటల సంగీతం బాగుండి గాయకులు ఆ పాటల భావాన్ని వ్యక్తం చేస్తూ అనుభవిస్తూ పాడితే ఏ బాణీ సంగీతం అయినా రసస్ఫూర్తి కలుగజేసి రక్తి కడుతుంది వివిధ శైలుల సాహిత్యంలాగే అలా పాడితే గాయకుల్లో ఏ అనుభూతి రసస్ఫూర్తి కలుగుతాయో శ్రోతల్లోనూ అవే కలుగుతాయి కృష్ణశాస్త్రి గేయాల కథావస్తువును బట్టి వృత్తిని బట్టి శైలిని బట్టి నా ట్యూన్స్ యొక్క వృత్తి శైలి మారుతుండేవి కొన్ని ట్యూన్స్ పూర్తిగా శాస్త్రీయంగాను కొన్ని లలితంగానూ కొన్ని జానపద శైలుల్లోనూ కుదిరాయి బాగా పాడగలిగితే అన్నీ రక్తి కడతాయి కృష్ణశాస్త్రి గేయాలన్నీ ఉత్తమ స్థాయికి చెందినవి మ్యూజిక్ కంపోజర్కి కాస్త సాహిత్య జ్ఞానం ఉంటే ఆ పాటలు చదువుకుంటేనే మాటలు ట్యూన్ని అందిస్తాయి ఆ మాటల్లోనే సంగీతం ఉంది గొప్ప గేయాలకి ఉండవలసిన ప్రధాన లక్షణం అదే అందుకే మామయ్య వ్రాసిన ప్రతీ పాట సూపర్ హిట్ అయింది మామయ్య కృష్ణశాస్త్రి పాటలు ట్యూన్సు చేసి చేసి పాడి పాడి పరవసించి తరించిన నేను ఆయన వార్షిక సందర్భంగా ఆయన్ని స్మరించకుండా ఉండలేను గీర్వాణిని పులకింపజేయునీ వాణి హృద్వీధిని పలికింపజేయునీ నీవాణీ నా బాణీ గీర్వాణిని పులకంపజేయునీ వాణి హృద్వీధిని పలికింపజేయు నాబాణి నీవాణి నా బాణీ జతకూడ మిన్నందే ప్రజావాణి నివాళిగా కూర్చితినిది నిరతమలరింపనాంధ్రవాణి